కాకుంటే ఈ శూన్యవాద కఠిన చిత్తులచేత పై కొని వివేకులకు బ్రతుకగవచ్చునా అల్లనాడు నిరాకారమరడి మాటలచేత వెల్లిబోయం లోకములో విజ్ఞానమెల్లా కల్లని మీ త్రివిక్రమాకారము చూపిం మీరు చల్లబెట్టితిరిం వీర శిఖలందు మరియు ఆలకించి అహ బ్రహ్మమని బుద్ధులచేత కాలిబోయ భక్తి అల్లా కాలమందే ఏలిం ప్రహ్లాదునికిగా హిరణ్యకసుపు నొద్ద ఏలిక బంటువరసలిందె చూపితిరి అంతానొక్కటి అనే అధర్మవిధులచేత ంతబడి పుణ్యమల్లా గొల్లబోయి ఇంతట ఎక్కుడు నేనని కొండ వింతగా విరవి విరవీగివీ